ీ గురుభ్యో నమ హరిస్మృతిపురాణా నమామి భగవత్పాదశంకరకర ఉపస్థకు విలాసేషు విలజతే జానతోగ్రే తాస్యా ఈ టాపిక్ ఏమిటో మీరు గమనించాల్సి ఉంటుంది అంతకు ముందు శ్లోకంలో చిదాభాస వర్సెస్ సాక్షి మనం చూసి ఉన్నాం సో మీరు ఆ సీక్వెన్స్ జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది తెలువి తెలుక దాన్ని చిట్ అంట ఆ చివవ్యాపకం సూర్యప్రకాశము అంటే సూర్యప్రకాశము అట్మాస్ఫియర్ లో రిఫ్లెక్ట్ అయ్యి డే లైట్ అవుతుంది సూర్యప్రకాశాన్ని డే లైట్ అనుకోవడం ఎందుకంటే డే నైట్ అనే భేదము భూమికుంటుంది తప్ప సూర్యప్రకాశం సూర్యుడి అయి కాబట్టి అన్నది ఉపాధిని పెట్టచ్చు సన్ లైట్ వేరు డే లైట్ వేరు సన్లైట్ ఫ్లో ఉపాధి సంబంధం లేనిది తనంత తాను సన్ లైట్ భూమి చుట్టూ ఉండే వాతావరణంలో రిఫ్లెక్ట్ అయిన సన్లైట్ ఆ సందర్భాన్ని బట్టి డే లైట్ అని అని అని గ్రహింపబడుతుంది కాబట్టి డే లైట్ ఉపాధి సోపాసి ఈ డేలైట్ లో మీకు ఘటపటాదులన్నీ ప్రకాశిస్తారు అదే విధంగా సర్వవ్యాపకమైన చైతన్యము చితి అది ఆ చితుల్ అంతఃకరణల్లో ప్రకాశిస్తుంది ప్రతిఫలిస్తుంది ప్రతిఫలిస్తే ఆ ప్రతిఫలనమునకే జాగ్రచేత అని పేరుంగ్ స్టేట్ అయిన చూడండి స్టేట్ ఇస్తే ఉపాధి వేకింగ్ స్టేట్ ఎప్పుడు ఉంటుంది ఇంద్రియముల సహకారముతో కూడిన మనస్సు కలిసి చైతన్యం అంటే వెటింగ్స్టేట్ అనిపే కాబట్టి ఆ శుద్ధచైతన్యం మీకు తెలుగు వచ్చినప్పుడు మనస్సు యాక్టివ్ అవతూ ఉంటుంది ఆ టైంలో మనస్సు ముందు మీకు కాన్షియస్నెస్ అనే చేతన నిర్మాణం అవుతుంది డే లైట్ లాగా ఆ చేతనలోనే సంకల్పాలన్నీ పుడుతూ డే లైట్ లో ఘటపటాదను ప్రకాశించినట్లుగా ఆ చేతనకు చిదాభాష అంటే ఆ భాష అంటే విషయం చిట్ యొక్క ఆ భాష అది చిదాభాష ఇప్పుడు చిదాభాష అనేది జాగ్రత్తవస్థ తోటి సాధాత్మ్యం చెందిన విశ్వడు చిదాభాషి నుంచి నేను బయటపడవచ్చు ఉపాధి సంబంధం పెట్టుకోవచ్చు దాన్ని తాదాత్మ్యము అంటారు ఉపాధి నుంచి మీరు బయటపడవచ్చు అలాగా మీరు సాక్షిగా ఉన్నట్లయితే మీరు ఉపాధి సంబంధం నుంచి బయటపడవచ్చు ఓకే కాబట్టి సాక్షి చైతన్యము తర్వాత చిదాభాష ఏమిది మీకు ఇది అనుభవ పూర్వకంగా మీరు దీన్ని తెలుసుకోవటానికి అవకాశం ఉన్నది లేకపోతే అనుభవం లేకపోతే ఎందుకండి మాట్లాడి ఈ డిస్క్రిప్షన్స్ ఇవన్నీ అవసరం అనుభవంలోకి రావాలి లేకపోతే ఇప్పుడు చూడండి మీరు మీలో మీరు అనుభవానికి చూసినట్లయితే మూడు పదములు ఉన్నాయి అవేర్నెస్ కాన్సన్ట్రేషన్షన్ మూడు పదములు అవేర్నెస్ అంటే చిట్ ఓకే కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత అటెన్షన్ అంటే సమాధానం అంటే తెలుగు కూడా చెప్పాలి కదా మరి ఇంగ్లీష్ లో ఉంటే అలా కూర్చుంది అందుకోసం నేను అలా చెప్పాను ఇప్పుడు అవేర్నెస్ ఎంత తెలుసు అండి మీరు ఏకాంతంలో ఉదయమే ఏదైనా పార్కు లోనో ఎక్కడో అనుకోండి ఇక్కడ కూర్చొని కూడా మీరు అవేర్ఫుల్ గా కానీ దృష్టాంతం చెప్పేప్పుడు మీకు అది బాగా బుద్ధికి రావడం కోసం ఒక స్పెషలైజ్డ్ సిచ్యువేషన్ ని చెప్తున్నాను పార్కు లో అప్పుడు మీరు ఎలా ఉండాలంటే సెల్ ఫోన్ ఎదురు పెట్టుకుని ఏదో మాట్లాడటమో లేకపోతే ఏదో ఊహలు చేసుకుంటూ ఉండటమో అది వ్యర్థం కదా ఆ పార్క్ యొక్కలో కూర్చున్నందుకు మీరు ఇంట్లో దగ్గరాట గురించి ఆలోచించుకుంటూ పార్కులో కూర్చున్నారా పార్టీలో కూర్చున్న దానికి ఏమిటి ఉపయోగం పార్కులో కూర్చున్నాడు అంటే అర్థమేంటి మనం వ్యక్తిగతమైన ఈ సంబంధ బాంధవ్యాలని చికాకులని విషయములను సుఖాలను దుఃఖాలను అన్ని ప్రక్కనలు వచ్చేవి మీరు ఆ పార్కుతో మమేకం అవ్వాలి పార్కుతో మమేకం అవ్వాలంటే దాంట్లో లీనం అయిపోవాలి అంటే ఎలాగా లేని అవేర్నెస్ అంట అన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నీ తెలుస్తూ ఉంటాయి మీరు తెలుసుకుంటూ ఉంటారు అనే భాష కొంచెం ఇబ్బంది ఉంది దాంట్లో మీరు ఏదో పని తెలుసుకుంటూ ఉంటారంటే మీరు పనికెట్టుకుని ఏదో పని చేస్తున్నట్లు అనిపిస్తుంది అక్కడ పనేమీ లేదు ఎఫర్ట్ ఏమి లేదు తెలుసుకోవడం ఎఫర్ట్ కాదు కాబట్టి అన్ని తెలుస్తూ ఉంటాయి మీరు అలా ఉండాలి మీరు అలా ఉంటేనే అన్నీ తెలుస్తూ ఉంటాయి మీరు సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటే ఏం తెలుస్తాయి మీ పక్క నుంచి కుక్క వెళ్ళినా తెలియదు పక్షులు వెళ్ళినా తెలియదు మెత్తిని నీళ్లు పడితే కాదు మీరు ఓపెన్ గా ఉండాలి ఇంక ఇతర వ్యాసంగములు మనస్సుకి ఇతరమైన ఎంగేజ్మెంట్ ఏం లేకుండా ఓపెన్ గా ఉన్నట్లయితే మీకు అన్ని తెలుస్తూ అన్ని వెళ్ళడానికి దాడి రీచ్ంది మీకు తెలుస్తుంది వేరే పైన చెట్టు కొమ్మలు ఇటు కదులుతాయి ఆ దాడి నుంచి చిన్న శబ్దం వస్తుంది అది మీకు తెలుస్తుంది ఎదురుకుండా ఆకు పై నుంచి కింద పండుతూ ఉంటుంది అలా స్లోగా డైర్ చేసుకుంటూ పండుతుంది అదంతా మేము ఆకు కింద నేల మీద పడ్డప్పుడు కుటుంబ చిన్న శబ్దం వస్తుంది అది కూడా తెలుస్తుంది అంటే మేము అవేర్నెస్ బాగుందని అర్థం పక్షాల వెళ్తే తెలుస్తుంది పక్షి రెక్కల సవ్వడి అది కూడా తెలుస్తుంది దూరంలో ఏదో రైలో ఏదో బస్సులో వెళ్తే ఆ శబ్దం కూడా తెలుస్తుంది ఇతరుల్లో పక్షి కూట కూస్తే అది కూడా తెలుస్తుంది అన్నీ తెలుస్తూ ఉంటాయి ఈ తెలియటంలో ఒక రహస్యం ఏమిటంటే దీన్ని ఫలానాదాన్ని తెలుసుకోవాలి అనే అనే దృష్టి ఉండదు అంటే మీరు జ్ఞాతగా ఉండి ఏమని తెలుసుకుంటున్నదో ఏమీ తెలియడమే ఉంటుంది తప్ప మీరు జ్ఞాత కాదే ఇది జ్ఞేయమే కాదు అన్నట్టుగా ఉంటుంది ఓకే మీ ఎందుకు పరిచ్ఛన్నమైన వ్యక్తి జ్ఞాత అది ప్రసిద్ధి ఉండదు మీరు ఇందులో అర్థం తెలుసుకుంటున్నట్టుగా ఉండదు అక్కడ కేవలము తెలియడమే ఉంటుంది జ్ఞాత జ్ఞేయము విభాగము లేకుండా అన్ని తెలుస్తూ ఉంటాయి అప్పుడు మనస్సుకి చాలా గొప్ప విశ్రాంతి కూడా నచ్చుకుంది మీకు ఆ ప్రకృతితో మీరు ఏకమవుతారు మీకు ప్రకృతికి మధ్యలో విభాగము కూడా లేకుండా ఉంటుంది మీరు జ్ఞాతగా ఉండి దాన్ని ధ్యేయముగా చూసే అనుకోండి అప్పుడు విభాగం వచ్చేస్తుంది అటువంటి విభాగము కూడా లేకుండా మీరుంటారు మీరు కెమెరా వెళ్లి ఫోటో తీస్తే మళ్ళీ విభాగం వచ్చేస్తుంది అది ఏమీ లేకుండా అన్నీ తెలుసుకుంటూ ఉంటారు ఇది ఒక గమనించదగ్గ విషయం రెండవది దాంట్లోనే ఆ అవేర్నెస్ లోనే రెండవ అంశం ఏమిటంటే నేను దీన్ని తెలుసుకోవాలి దాన్ని చూడాలి ఇప్పుడు బర్డ్ వాచింగ్ పీపుల్ ఉంటాడు చెట్టు పక్షులు చూస్తూ ఉంటాడు బైనా పెట్టుకుంట అంటే అర్థమైతే ఏది చూడాలో వాడు నిశ్చయించుకున్నా అదే చూస్తాడు ఇక్కడ అలా ఉండదు ఇది సాయిస్నెస్ అవేర్నెస్ అంటే చూడాలి చెట్టు చూడాలి పువ్వులు చూడాలి అలాగే మీరు పువ్వులు పోసుకోవడానికి వెళ్తే అప్పుడు ఇంక అవేర్నెస్ ఉండదు ఫ అలానాది చూడాలనేటువంటి ఎజెండా ఏమీ లేకుండా ఫలానాది తెలియడం అనే ఎజెండా ఏమి ఉండదు ఏది ఉంటే తెలుస్తుంది పువ్వు ఉంటే పువ్వు తెలుస్తుంది ఆకుంటే ఆపు తెలుస్తుంది అన్ని ఎండి కాకులుంటే అవి తెలుస్తాయి మంచి కొత్త పడితే అది తెలుస్తుంది ఎండ అది తెలుస్తుంది ఏది తెలుస్తుంది దాన్ని అవేర్నెస్ అంటారు అంటే దాంట్లో మీ తరఫున ఇది ఎలా ఉండాలి అది ఇది తెలుసుకోవాలి అనే ఎజెండా ఏమీ అటువంటి అవేర్నెస్ అంటే రెండు మూడవది ఆ అవేర్నెస్ లోనే మీకు ఏది తెలిసిందో అది ఇలా కాకుండా ఇంకోలా ఉంటే బాగుండదు అనే దృష్టి కూడా ఉంది ఇప్పుడు వేసవి కాలంలో కూర్చున్నారు అనుకోండి వర్షం పడింది అది ప్రోజెక్షన్ అయిపోతుంది ఏది ఉంటే అది తెలుస్తుందే తప్ప ఇది ఇల్లా కాకుండా ఇంకో ఈ చెట్టు ఇక్కడ ఇక్కడ ఇక్కడ ఉంటే బాగుంటుందేమో ఈ పువ్వులు పచ్చగా ఉన్నాయి ఎర్రగా ఉంటే బాగుంటుందేమో అని అలాగంటి ప్రాజెక్షన్స్ ఉన్నాయనుకోండి అది అవేర్నెస్ కాదు మనం అలాగే ఉంటాం మన ప్రాజెక్షన్స్ ఎలా ఉంటాయంటే ఏదో ఒకటి ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది అలా ఉంటారు కొంతమంది ఏ ప్రాజెక్షన్స్ లేకుండా ఉంటారు నేను గమనించాను నేను షేరస్ బుర్గ్ లో కుర్చీలో కూర్చుని పాఠం కుర్చీలో కూర్చుని కాదు గయస్ మీద కూర్చుని పీఠం వేసుకుని అలా ఇరవై వేళ్ళు చెప్పారు పాఠం పథం చెప్పిన తర్వాత నన్ను రోజు ఒక ఆయన అడిగాడు ఈయన ఏమైనా మార్పు చేయమంటారా అని అడిగాడు ఈ డయస్ని ఏమైనా మార్పు చేయమంటారా అని అడిగారు నేను డయస్ మార్పు చేయాలనే ఆలోచన నాకు అంత రాలేదు నేను ఇప్పుడు మార్పు చేస్తే బాగుండు అనుకుని దాన్ని పక్కన పెట్టడం అదొక పద్ధతి అసలు మార్పు చేస్తే బాగుండదనే ఆలోచనే నాకు రాలేదు ఐ డి నాట్ థింక్ అసలు వెళ్లడం కూర్చోవడం పథం చెప్పడమే తప్ప ఇది ఇలా ఉంటే బాగుండు అలా ఉంటే బాగుండు అనే ఆలోచన రాలేదు డైవర్స్ విషయంలో మైకి విషయంలో వచ్చింది మళ్ళా కన్ఫర్మ్ సరిగ్గా అయినప్పుడు ఈ మైకి ఇలా ఉంటే బాగుంది ఇంకో కొంచెం పెంచుకోవాలి అంటే అక్కడ మళ్లీ యూఆర్ డిమాండింగ్ సమ్థింగ్ వెరీ సిమాండ్ ఉన్నదానికి లేని దానికి ఉండే తేడా అక్కడ పార్కు లో కూర్చుని ఉన్నప్పుడు మీకు ఉండదు అలా జస్ట్ దాన్ని ప్యాచిల్ అవేర్నెస్ ఉంటారు అంటే ఇప్పుడు అవేర్నెస్ లో మీకు మూడు అంశాలు వచ్చాయి ఒకటి డివిజన్ లేదు జ్ఞాతం అనే డివిజన్ లేదు రెండు చాయిస్ లేదు మూడు ప్రాజెక్షన్ లేదు అది అవేర్నెస్ దాన్ని సాక్షి ఉంటారు అర్థమైందండి తర్వాత కాన్సంట్రేషన్ కాన్సన్ట్రేషన్ ఉంటే దీని దీనినే నేను సంకల్పించాలి మరి దేనిని సంకల్పించరాదు అంటే మీరు ఆ పార్టీలో కూర్చొని జపం చేయడం మొదలు పెట్టాడు అనుకోండి జపం చేసుకుంటే ఆ జపం సంబంధించిన మంత్రం సంబంధించిన సంకల్పమే ఉండాలి ఇంకే సంకల్పం ఉండకూడదు ఇది కప్పుగా ఆయన కౌశికుడు అనే ఆయన జపం చేసుకుంటున్నాడు బయట నుంచి పక్షి రెట్ట వేసింది అనమాట దాని కోపం వచ్చింది కోపం వచ్చి దాన్ని చూస్తే అది మన మన మాడికి కింద పడుతుంది ఆయన కోపం ఎందుకు వచ్చింది ఆయన కాన్సంట్రేషన్ డిస్టర్బ్ అయింది ఒకటి పాపం కథ ఈ కాన్సన్ట్రేషన్ అనేది ఒకటి ఉన్నది దీన్ని ఏకాగ్రతని ట్రాన్సలే చేస్తారు అంటే ఒకదానిపై మనస్సు ఫిక్స్ అయి ఆ మనస్సు ఇటు జరగకుండా అటు జరగకూడదు ఇటుగా మట్టుగా మనస్సు కలిగిందంటే మీ కాన్సన్ట్రేషన్ భగ్నమైన లెక్క అంటే మీరు చికాకలు ఆ కాన్సన్ట్రేషన్ అలా నిలబడాలి అంటే మీరు లోపల చాలా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ప్రయత్నము మనస్సు ఇటునట్టు వెళ్లకుండా ఏకాగ్రం చేయాలి నెంబర్ వన్ ఒకసారి ఏకాగ్రం అయ్యాక చెవిరిపోకుండా చూసుకోవాలి ఇతర విషయముల మధ్యలో దూరకుండా చూసుకోవాలి మంత్రం తప్పింకే ఉండకూడదు దాన్ని కాన్సన్ట్రేషన్ అంటారు ఈ కాన్సన్ట్రేషన్ లో దూరపరిస్థితిని మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు మంచి తీయడానికి ప్రసక్తి నేను చేయట్లేదు ఇది మంచి ఏది చేయదు అవేం చెప్పట్లేదు ఒకప్పుడు కాన్సన్ట్రేషన్ అవసరం అవుతుంది మీరేదా ఒక పుస్తకంలో తెలియజేతున్నారనుకోండి ఈ లెవెర్లో కిటికీలోకి అక్కడ ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందనుకోండి ఆ అలా చూసి అటు చేసి చూస్తూ మళ్ళీ చూస్తే దాన్ని ఉండదు అప్పుడు మీకు ఆ పుస్తకంలో తెలియదు మీరు అది ఏమర్థం అవుతుంది మ్యాథమెటిక్స్ క్లాస్ ఆయన లోతు మీద గీత స్టెప్లు వేస్తూ పాటించుతుంది మీకు గిటికొచ్చి బయటకు తీసాడు అనుకోండి అప్పుడు అంటే ఆయన పెట్టింది పోతుంది రాదు కాబట్టి కాన్సన్ట్రేషన్ పోయింది కదా ఆయన కోపడతాయే కాన్సన్ట్రేట్ చేయాలి అది కోప్పడతాడు కూడా అవునండి కాబట్టి కాన్సన్ట్రేషన్ అవసరం నేను అవసరం లేదంటులేదు కానీ దాంట్లో ఉండే పరిస్థితిని మీరు అంచనా వేసుకోవాలి కదా మీరు జగన్ చేస్తూ కాన్సన్ట్రేట్ చేశారనుకోండి కాన్సన్ట్రేషన్ లో ట్రెమెండస్ ఉన్న ఎఫర్ట్ ఉంటుంది బయట వాడు ఏం కదలకుండా ఇలా కుర్చున్నట్టు ఉంటాడు చెట్లు కళ్ళు కదలవు అంటే మాడ తిప్పడం అదొక పెద్ద కదలికేం కాదు కానీ మనస్సు లెవెల్లో ఎంత ఎఫర్ట్ ఉంటుందో మీరు ఆలోచించండి ఎఫర్ట్ మనస్సు దేని మీదనే ఏకాగ్రం కావాలి ఇటు అటు చెదరకూడదు ఇతర విషయముల మధ్యలో ప్రవేశించరాదు డిస్టర్బెన్స్ రాకూడదు అనే విధంగా ఆ మనస్సులో ప్రమండ సెఫర్ట్స్ ఉంటుంది దీన్ని కంట్రోలింగ్ అంట్రోల్ కంట్రోల్డ్ అనే డివిజన్ ఉంటుంది దాంట్లో నేను కంట్రోల్ చేయాలి మనస్సుకి కంట్రోల్డ్ అనే డివిజన్ ఉంటుంది ఎప్పుడైతే డివిజన్ ఉందో డివిజన్ బేస్డ్ కంట్రోల్ ఉందో కంట్రోల్ కంట్రోల్డ్ అనే బేస్డ్ కంట్రోల్ ఎప్పుడైతే ఉందో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఘర్షణ ఉంటుంది ఇంకే మనస్సు చదిరిపోతూ ఉంటుంది చెదిరిపోయినప్పుడల్లా అరే చదురుపోయిందే అని మిమ్మల్ని మీరు తిట్టుకుని మళ్ళీ మనసు వెనక్కి తీసుకురావాల్సి ఉంటుంది ఘర్షణ ఉంటుంది మేము పడిపోవడం ఘర్షణ కూడా చిన్నప్పుడు అంతేకానే దాని లక్షణం అదే దాంట్లో డివిజన్ ఉంటుంది కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అంతేకానే ఈ యోగా చాలా కోపంగా కిటార్ పడుతూ ఉంటారు ఎందుకంటే ఈ ఘర్షణ వల్ల వచ్చినటువంటి కోపం వాళ్ళు జోలికి ఎవడో వెళ్లడం యోగం దెడ్డది పెద్ద పొడవాటు గడ్డము జుట్టు విడగోసుకుని జడలు కట్టుకుని ఇలాగే తీక్షణ పెద్దలు ఎత్తు పెట్టి తీక్షణంగా ఉన్నాడు అంటే ఎవడో దగ్గరికి వెళ్ళడం జ్వరం నుంచి దండం పెట్టి అవతలకుంటారు దాని నుంచి మహర్షి శాపం ఇచ్చేదనే కథ అలాగే వచ్చేది ఎవరైనా దగ్గరికి వెళ్తే శాపం ఇస్తాడు శాపం ఇవ్వడం అంటే పెడతాడని అర్థం మస్కృతంలో శాపం అంటే తి అని అర్థం తెలుగులో అర్థం లేదు ఇంకో పెద్ద సమస్య సంస్కృతంలో సహాయ శపతి అంటే వాళ్ళు శాపం ఇచ్చేదని తెలుగు అర్థం కాదు అక్కడ అన్న తెలుగులో అయితే నువ్వు రాయి రప్పైపో పావు అయిపోయి అది మన విఠలాచార్య సినిమాల నుంచి వచ్చింది మన తెలుగు వాళ్ళ పరిజ్ఞానం అంతా కూడా ఎన్టీఆర్ మూవీస్ విఠలాచార్య మూవీస్ నుంచి వచ్చిన పరిజ్ఞానం కాబట్టి ఏకాంతాంట్లో ఉండే ఇబ్బందులు మీరు గమనించారా అదే ఏకాంతెస్ కాన్సంట్రేషన్ అని చెప్పారు మూడవది అటెన్షన్ ఇది ఈ అటెన్షన్ సాక్షిభావానికి చాలా చక్కటి దృష్టాంతంగా మీరు తీసుకోవచ్చు మీరు పార్క్ లో కూర్చున్నారు కూర్చుని ఒక చెట్టు కేసు లేదంటే ఒక పువ్వు కేసు చూస్తారు ఓకే ఎలా చూస్తారంటే దాని గురించి ఆలోచించి ఇట్లా దాన్ని చూడడం కాదు మనస్సు లేకుండా అంటే సంకల్పకల్పములు ఏమీ లేకుండా దాన్ని చూడటం దాన్ని మాత్రమే చూడటం ఆ చెట్టుని అలా చూస్తా ఉండటం ఫుల్ అటెన్షన్ తో చూడాలి అక్కడ ఇది చెట్టు అన్నారనుకోండి అది డిస్టర్బ్ అయిపోయింది అటెన్షన్ ఈ చెట్టు పచ్చగా ఉంది అన్నారు అటెన్షన్ డిస్టర్బ్ అవుతాయి ఇది రాగి చెత్త అంటే అదే పేరు వచ్చిందంటే అట మనస్సు వచ్చేసింది అప్పుడే మనస్సు రాకూడదు మీ తెలుగు ఉంటుంది చూడబడే వస్తువు ధ్యేయము ఉంటుంది మనస్సు ఉండదు అంటే దీన్ని ఇంకో రకంగా డిస్క్రైబ్ చేయ పరిస్థితి మీ లోపల తీసేవాడు అనే సెంటర్ ఉండదు ఆ సెంటర్ లేకుండా మీరు చెప్పిని చూస్తారు సూచేవాడు లేకుండా చూడడం అర్థమైందండి సూచేవాడు లేని విధంగా చూడడం సెంటర్ లేకుండా చూడడం కళ్ళు ఆడపకుండా చూస్తే మంచిదే దాంట్లో భాగమేది బట్ డిపాయింటేజ్ మీరు ఏదైనా కళ్ళు రేపు మూత పడిందన్నా తెలిసిందా పాయింట్ బట్ ఇట్ మే హ్యాపన్ లైక్ దాట్ మొత్తానికి కన్నులాడకుండా చూసినా ఒకప్పుడు కన్ను మూతకుడి మళ్ళీ తెచ్చిన దట్ ఈస్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఈస్ తీసేవాడు అనే సెంటర్ లేకుండా చూద్దాం సాధారణంగా మనం ఒక సెంటర్ నుండి చూడడానికి అలవాడుకుండా ఉంటాం సినిమా చూశారనుకోండి మిమ్మల్ని మీరు మర్చిపోయారు అనేది ఒకటి ఉంటుంది మీరు గమనించారు అప్పుడు మీకు సెంటర్ ఉండదు చూడడం ఉంటుంది తెలియడం ఉంటుంది సెంటర్ ఉండదు అర్థమైందండి అలా చూశారనుకోండి దాన్ని అటెన్షన్ అంటారు ఆ అటెన్షన్ లో ఉన్న మహిళ ఏదో చెప్పుకుంటారా బయట లోపల అనే డివిజన్ ఉండదు బయట లోపల అనే డివిజన్ ఉండదు అదే అద్వైతం ద్వైతం అనేది ఎన్నర్సెస్ అవుతారు దట్ ఈస్ ద్వైతం నేను జగత్తు ద్వైతం దేవాలయానికి వెళ్తే నేను దేవుడు నేను విన్నరు దేవుడు అవుతారు ద్వైతం దీంట్లో తెలియదు ద్వైతం మీరు గమనించే అంశంలో నేను నిన్న గీత క్లాస్ లో మాట చెప్పాను ఎన్నో ఉన్న ఇంట్లో మీరు కళ్ళు హృదయంలో ప్రేమతో రామనామాన్ని జపించండి గపించిన మాల తీసుకుని భావన చేయండి అంటే మళ్ళీ రూపావ పెట్టారంటే మనస్సు వస్తుంది మనస్సు వచ్చిందని రూపం వచ్చిందంటే డివిజన్ వస్తుంది నేను లేదు ఈ రూపం లేదు కేవలము నిర్గుణంగా ప్రేమతో రూపం అక్కర్లేదు ఆకాశ ధ్యానం చేసినట్టే రామనామాన్ని ధ్యానం చేస్తారు రాముడు ఆ పరమాత్మ సర్వవ్యామకుడైన ఆ పరమాత్మ అని హృదయంలో ప్రేమతో మీరు భావన చేశారనుకోండి భావన చేసినప్పుడు మీకేమవుతుందో తెలుసునా అదే పరమాత్మ ఈ సర్వమునం సర్వమును వ్యాపించి ఉన్నాడు అనే భావన కూడా దానికి జోడించండి ముందు హృదయంలో ప్రారంభించి ఆ పరమాత్మే సర్వమునందు వ్యాపించి ఉన్నాడు అనే భావన చేసినట్లయితే లోపల బయట అనే డిసిజన్ పోతుంది ఆ భావన విధిస్తుంది ఆ భావన లోపల బయట అనే ఉండదు ప్రారంభంలో హృదయము సర్వము హృదయము లోపల సర్వము బయట అనే తేడాతో మొదలుపెట్టినా మీరు ఆ భావనలో ఆ తేడా పోతుంది అంటే ఆరంభంలో మీరు ద్వైతంతో మొదలుపెట్టినా ప్రాఫిషన్ అంతా ఈవెన్స్ వెళ్ళి ఆ ద్వైతం కరిగిపోతుంది ఇన్నర్ అవుత డివిజన్ పోతుంది దాన్ని అటెన్షన్ అంట లవ్ అన్నా అదే ప్రేమంటే అదే స్త్రియుడు ప్రియురాలని నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటాడు దీన్ని ఉపనిషత్తులో వర్ణించాడు వాటి బృహదారణం కదా యథా స్త్రి అంటే ఒక మంత్రము ఆరంభంలో దిభిషన్ ఉంటుంది నేను వేడు ఆమె వేడు నేను పురుషుణ్ణి ఆమె స్త్రీ ఇత్యాది దుభిషన్ ఉంటుంది కానీ ఆలింగన సమయము నుండి ఉండదు ఆ ప్రేమ ఇక ఇక విమోష్ణ ప్రేమ మాత్రమే ఉంటుంది తర్వాత మళ్ళీ డివిజన్ వస్తుంది అంటే ఆ ప్రేమకి అక్కడే బ్రేక్ వచ్చేస్తుంది అదే అట అక్కడ డివిజన్ లేని చోట సాక్షి భావం ఉంటుంది ఓకే అహం ఇదం అనే డివిజన్ ఉన్న చోట చిదాభాసం ఉంటుంది ఆ అహం ని మీరు మమేతని చేసి దాని ఎందుకు కర్తృత్వాన్ని నేను దాన్ని నెచ్చిన పెడితే దాన్ని అహంకారము అంటారు అహంకరోమి నిరుక్తము అంటారు అహం కరోమీ అహంకార నిరుక్తం వ్యాకరణం కాదు వ్యాకరణం ప్రకారం కార అనేది ప్రత్యయం అహం మీద వచ్చిన ప్రత్యయం అహంకారము మమకారము నిరుక్తంలో అహంకరోమీతే అహంకారీ తేడా అన్ని ప్రకారంగా అహంకారమునే అహంకార అవదు ఒకే విరుతం ప్రకారంగానే అవుతుంది ఆ చిన్న తేడా కాబట్టి అది అహంకారము అది చిదాభాస్ కాదు అహం బట్ స్ల్ డివిజన్ ఉంది సాక్షి తెలుస్తుందండి మనం క్రితం క్లాస్ లో ఏం చెప్పుకున్నామంటే ఈ సుఖ దుఃఖములు మొదలైన ద్వంద్వములు ఏవైతే ఉన్నాయో లేదా జ్వరములు దేహానికి జ్వరము మనస్సుకి జ్వరము అంటే కామల మొదలైన జ్వరములు మనస్సులు దేహానికి రోగము ఇలాంటివి అహంకారము అది అజ్ఞానం అజ్ఞానము అది మూడవ జ్వరము భ్రమాహిత్యాలు ఇవన్నీ చిరాశాసుకే ఉండవు కదా ఇంకా సాక్షి అని అన్నా అంటే మీరు అటెన్షన్ అవేర్నెస్ దాని వందు ఈ ద్వంద్వములు ఏమీ ఈ సుఖ దుఃఖాదులు ఈ జ్వరములు జ్వరములు ప్రస్తుతం కాపీకి జ్వరములు కనుక ఈ జ్వరములోనే ఉండవు చిరాబాధలోనే ఉండవు కానీ అటువంటి అప్పుడు సాక్షి ఏమి అలా ఉంటాయి కానీ అయితే ఈ పంచలేష్యం ఇలాగే ఉంటుంది దీంతో మీరు చాలా పెద్దగా దీంతో కుస్టి పట్టాల్సి ఉంటుంది మామూలుగా ఏదో ఒక పెళ్లివారంటే భోజనం చేయడం లాగా కాదు లేకపోతే పురాణ ప్రవచనాలగా కాదు పండితులు కూడా పురాణాల్లో పడ్డారు పురాణాల్లో కూడా శాస్త్రీయమైన పురాణాలు ఉన్నాయి నా దగ్గర మొన్న ఏదో వెతుకుతుంటే విష్ణు పురాణం నోట్స్ కనపడింది విష్ణు పురాణం చాలా స్టాండర్డ్ పురాణం సోమస్ శంకరులు అనే పదిహేను కోట్ చేస్తారు వీళ్ళు అదేవి చెప్పరు విష్ణు పురాణం అసలు వీళ్ళంతసేపు స్కాంద పురాణం తోటి సరిపట్టుకుంటారు స్కాంద పురాణంలో ప్రయాగఖండము కాశీఖండము తర్వాత స్కాందర్గత అని అంటున్నారు వీళ్ళు తీరా స్కాంద పురాణంలో వెళ్తే ఉండదు అక్కడ భాగవత మహాత్మ్యమో ఉంది నేను నా భాగవతంలో పెట్టలేదు ఎందుకు పెట్టలేదంటే పద్మపురాణ అంతర్గత అని ఉంటుంది చూడాల పద్మపురాణంలో వెతితే ఉండటం సత్యనారాయణ వ్రతం స్కాంద పురాణ అంతర్గత అని ఉంటుంది స్కాంద పురాణంలో జరిగితే కనపడుతుంది దాని గురించి మీకేం తెలుస్తుందండి అంటే ఎవరో లోకల్ చర్సన్ ఒకడు రాసి అది దానికి ఒక స్టేటస్ కల్పించడం కోసం పురాణం చేయడం దానికి జోలు చేయడం అని ఎందుకంటే పద్మపురాణం లక్ష శ్లోకాల అరవై వేల శ్లోకాలు ఏదో ఉంటుంది ఇట్లా ఎవడు చూసాడు అక్కడికి వెళ్ళి వెరిఫై చేసి ఇవ్వడేవాడు గమనించాడా మౌంటాన్ని గుర్తుకొచ్చి అక్కడి నుంచి గుర్తుకొచ్చేయాలంటే సౌదీ అరేబియా నుంచి గుర్తుకొచ్చానని నేను అన్నాను అనుకోండి మీరు ఎందుకు అదన మీకు హస్తే ఉంది ఏమో మన దగ్గర సినిమా ఒకటి దుబాయ్ సీలు సినిమా ఒకటి బాంబే వెళ్తాడు దుబాయ్ వెళ్ళడానికి బాంబే వెళ్తాడు వెళ్ళని పోతాడు ఎవరు గొప్పస్తాడు డూగా ఢుగా వెళ్లాలంటే దానికి ఏదో పెద్ద ప్రవసెస్ ఉంటుంది అది దీనికి మోసపోతాడు వెళ్తాను కదా మోసపోతాడు అప్పుడు వన్ మంత్ అయిన తర్వాత బాంబేలో మీద ఏదో అమ్మకాలు నుంచేసి దొరుకుతాడు వన్ మంత్ లెడక్కి వస్తాడు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే డూవైన్ సో ఆ ఈ మహాత్మ్య ఎక్కడ ఉంటే బురాలు చేస్తాను మీరు సరఫరిద్దండి కోర్సు సరఫరిద్దండి ఇప్పుడు బ్యాగ్ లో బొ ఫుట్బాట్ మీద ఉన్నాడో ఎలా తెలుస్తుంది ఇన్వెస్టిగేట్ చేస్తే తెలుస్తుంది లేకపోతే పై పైగా అన్ని బాగా ఒకే రకంగా ఉంటాయి ఈ కథలన్నీ ఎలా ఉంటాయి ఈ స్థల పురాణాలు అన్ని అలాగే ఉంటాయి వీటిని కొట్టుకుంటారే తప్ప అదే వీటిల్లో సారం తక్కువ ఉన్నది సారవంతమైన పురాణములను మనం చూడాలి అని నేను ఒకసారి మత్స్యపురాణం స్టాండర్డ్ పురాణం మత్స్యపురాణంలో గర్భిణీ స్త్రీ పాటించవలసిన నియమము చాలా సిస్టమేటిక్ గా లిస్ట్అవుట్ చేసి పెట్టారు శ్లోకాలు సంస్కృతంలో ఉంటాయి మరి సంస్కృతం ఆ నియమాలు చదివితే ఆధునిక కాలంలో ఎవరైనా గర్భేశ్వరి నాలుగో మాసంలోనో ఇదో మాసంలోనో మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఆమె ఏ సలహా ఇస్తుందో అవన్నీ ఉంటాయి కదా నేను అప్పట్లో ఇవన్నీ టైట్ లాగి నేను రేడియో టాక్ మత్స్య పురాణంలోనే విశిష్టమైన విషయము అరగంట రేడియోలో టాక్ అప్పట్లో రేడియో ఉంది జీవనంలో రేడియో లేకుండా పోయింది అలాగేదైనా చక్కగా విష్ణు పురాణము మత్స్యపురాణము ఇదే భాగవతం నుంచి కూడా అనేక మంచి విషయాలను మనం పనిచేసి చెప్పవచ్చు అస్ట్ సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ఈ పంచదృషి చాలా గతిదంగా ఉంటుంది ఇంట్లో ఉన్న విషయాలను మీరు ఓపిడ్గా తప్పోవాల్సి ఉంటుంది అందుకోసమే నేను చెప్పిన మళ్ళీ పాడిన పాడుతూ ఉంటా ఈ సాక్షి చిరా భాష అహంకారము ఈ మీరు గమనించా ఈ అనుభవానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు మీరు ఎటు వ్యక్తితో మాట్లాడుతున్నారనుకోండి మీరు ప్రేమగా మాట్లాడుతున్నారా లేకపోతే అతి తొలితేటంతో మాట్లాడుతున్నారా అనే దాన్ని బట్టి మనకి అక్కడ అహంకారం ఉందా లేకపోతే కేవలము డివిజన్లెస్ చైతన్యము మాత్రమే గలదా ఇప్పుడు మీరు ప్రేమగా మాట్లాడారనుకోండి ప్రేమగా మాట్లాడినప్పుడు డివిజన్ అనుభవానికి అదే కొంచెం అహంకారం పెట్టుకుని మాట్లాడారనుకోండి డివిజన్ అనుభవానికి వచ్చే టెలిఫోన్ కూడా నేను ఫోన్ మీద మాట్లాడేప్పుడు ఏమండి బాగున్నారా బాగానే ఉన్నా కొంచెం అనారోగ్యం అసో పాపం అనారోగ్యం చేసిందా ఏమైంది చెప్పండి నేనేమైనా మీరు సేవ చేయగలుగుతానా అని అనే ఆ రకంగా మీరు శిక్ష అడిగా అడగాలనుకోండి ఆ టైంలో డిసిషన్ ఉండదు మీరు సాక్షి రూపంగా ఉండి మాట్లాడిన ఏమండదు మీరు మొన్న వస్తారు నాకు రాలేదు అలా మరి మాట ఇచ్చి తప్పితే ఎలాగండి అని మాట్లాడుతున్నారనుకోండి అంటే అర్థమైతే డివిజన్ బేస్డ్ గా నేను మాట్లాడుతున్నాకే ఇవన్నీ అనుభవానికి వస్తూ ఉంటాయి సాధారణంగా జనులు ఏకాగ్రతను కొట్టగొప్ప ఎదుగుదరు అహంకార రూపంగా జగత్తున భేద దృష్టితో చూడడం ఎదుగురు ఈ అటెన్షన్ అండ్ అవేర్నెస్ ఈ రెండు ప్రక్రియలు చాలా తక్కువ జీవితంలో అనుభవానికి వస్తూ ఉంటాయి ఎందుకంటే జనువులు ఉంటా సంసారంలో బంధింపబడి మనం చెప్పినా కూడా వాళ్ళు తెలుసుకోవచ్చు ఇంకే మనం నోరు నొప్పి పెట్టుకోవడమే తప్ప ఎందుకు పట్టించుకో అంటే నేను నిన్న పాఠంలో కూడా చూస్తూ వచ్చాను గీత క్లాస్ లో కూడా మీకు ఆ పరివర్తన లేనిదే ఈ అధ్యయనము ప్రయోజనము అల్పంగా ఉంటుంది అల్పంగా ఉంటుంది అనాలే లేకపోతే మళ్ళీ మళ్ళీ గేపుగా రావాలి కదా మీరు క్లాసు అయితే నేను మా నారాయణ కూర్చుని పాఠం అందుకోసం ఎంతో వద్దు ఉంటుంది అంటూ ఉంటాం మొత్తం డిస్మిస్ చేయకుండా ఇప్పుడు నాకు ఒక దృష్టాంతం వచ్చింది నేను అమెజాన్ దాటి ఉంది ఉంది కదా దాంట్లో నాకు ఏదో ఒక పుస్తకం ఏదో వచ్చింది నేను ఎవరో పుస్తకం కావాలంటే దాంట్లో పెట్టి పంపిద్దాం అనుకున్నా అప్పుడు ఎవరో సజెస్ట్ చేశాను అమెజాన్ అది ఇది ఆ కవర్ వాళ్ళే వాడాలి మనం మళ్ళీ వాడకూడదు చెప్పో స్ అదే బాగుందండి కవరు చాలా గట్టిగా ఉంది దీంతో పుష్పం గుట్టి పంపించే లేదో నాటే ప్రాబ్లం దాన్ని రివర్స్ చేసి మీకు పంపించాం అంటే అప్ సైడ్ డౌన్ చేయడం అప్ సైడ్ డౌన్ అంటే తెలుస్తుంది గుడ్ ఐడియా దాన్ని అప్ సైడ్ డౌన్ చేస్తే పైలైతే ఏమీ లేదు ప్రీట్లన్నీ లోపలికి పోయాయి దాంతో పుష్పం బుట్టి పంపిణీ చేయాలి దిస్ ఈజ్ కాల్డ్ డౌన్ అలాగే మీరు ఏదైనా బ్యాగ్ వాడుతున్నారనుకోండి కూడగా వాటికి చాలా కాలం నుంచి వాడుతుంటే లోపల ఉంటుంది ఏం చేస్తారు కానీ అప్ డౌన్ చేస్తారు అలాగే పంటలా ఒక కాల్సి వచ్చిందనుకోండి ఉన్నట్టుగా నేను తింటారా అప్ సైడ్ డౌన్ చేసి అప్ సైడ్ డౌన్ చేసి తింటే అది శుద్ధిగా ఉంటుంది తర్వాత ఇస్పీ చేసేటప్పుడు మళ్ళీ రివర్స్ చేసి స్పీ ఈ అప్ డౌన్ చేయడం అనేది ఒక ప్రాసెస్ ఉన్నాయి ఈ మనస్సును మీరు అలా చేయాల్సి ఉంటుంది అది రూపీ అప్ సైడ్ డౌన్ చేయాల్సి ఉంటుంది అప్పుడే మీకు ఈ ఆత్మనిష్ట అనేది కుట్టుంది లేదు మీరు చూస్తున్నారు కదా డేటా క్లాస్ లో డేటా క్లాస్ లో ఆత్మనిష్ట నడుస్తోంది టాపిక్ కాబట్టి అప్ సైడ్ డౌన్ చేయాల్సి ఉంటుంది లేదంటే రూపంగానే డివిజన్ తోటే ఈ దౌద్యం అందరూ ఏమని అదే కరెక్ట్ అని చెప్తారు దేవుడు వేరు నేను వేరు జగత్తు అద్వైతం వేరు చూసుకో వేరుగా అదిస్తోంది సందేహం లేదు కానీ నువ్వు అప్సైడ్ డౌట్ చేయగలవా అంటే ఇది జ్ఞాతాజ్ఞేయమనే డివిజన్ ఉండదు ఇళ్ళ డౌటర్ అనే డివిషన్ ఉండకుండా మీకు అనుభవానికి వస్తుంది సది అద్వైత ఆ అనుభవంలో ఉండి మహర్షులు అద్వైతాన్ని ప్రవచించినారు సర్వం కలిగి బ్రహ్మాని ఇదము సర్వం యదయం ఆత్మ ఈ సర్వము ఆత్మయే అని ఇటువంటి వచనములను వాళ్ళు ప్రవచించినప్పుడు ఈ అక్ష ఈ ద్వైత భావలను అక్షన్ చేసి వాళ్ళు ప్రవచించారు అవి విని అది తడిచిపో మొత్తానికి అహంకారము అహం సాక్షి మూడు అర్థం ఏ అహంకారములో కర్తృత్వ భోక్తృత్వాలు ఉంటాయి సుఖ దుఃఖాలుంటాయి ద్వంద్వన్నీ ఉంటాయి వేరే ఉండవు ఇక సాక్షిలో ఉండవని వేరే చెప్పవలేనా అని అది విషయం ఇంక ఇప్పుడు శ్లోకం ఏంటంటే ఇప్పుడు శ్లోకం ఏంటంటే వివేకము గల వారికి ఈ అహంకారమును ప్రకటించటానికి కొంత సిగ్గు కలుగుతుంది నేను గమనించాను కొంతమంది చాలా న్యాచురల్ గా ఎటువంటి సిగ్గు ఎగ్గు లేకుండా అహంకారాన్ని ప్రదర్శిస్తారు నేను చూశాను ఆశ్చర్య ఇంత అహంకారాన్ని ఎలా ప్రదర్శిస్తున్నారో అని నేను ఆశ్చర్యాన్ని అడిగాడు కూడా అది ఇంత అహంకారం ఆయన స్టేజ్ మీద ఎలా ప్రదర్శిస్తున్నాడు ఆయన ఆయనకి అలవాటు అని బాగున్నది మీరందరూ అంటే మా యుద్ధ అహంకారం మనం ఎప్పుడైనా అహంకారాన్ని ప్రదర్శించాల్సి వస్తే మనం సిగ్గుపడాల్సి ఉంటుంది కొంచెం సిగ్గుపడాల్సి ఉంటుంది ఇది కూడా క్షణం కదా ఎందుకంటే నేను కర్తను అని చెప్పడానికి మీరు సిగ్గుపడలేదనుకోండి అంటే మీరు అలవాటు పడిపోయినమాట ఈయన నా భార్య ఈయన నేనే పోషిస్తున్నాను నాగిద్దరు కొడుకులు వాళ్ళని నేనే పోషించి పెద్ద చేసి పైకి తీసుకొచ్చి విద్యా బుద్ధులు నేర్పి నేను అన్ని చేశాను అని మీరు ఎలా ఓపెన్ గా చెప్పేస్తున్నారంటే అంటే మీరు అహంకారంలో ఫిక్స్ అయిపోయారు సపోజ్ మీరు వేదాంత క్లాస్కి వచ్చారు అనుకోండి అహంకారము అహం సాక్షి ఇది బాగా మీకు బుద్ధికి వచ్చింది అనుకోండి అటెన్షన్ కాన్సన్ట్రేషన్ అందరి కాన్సన్ట్రేషన్ లో అహంకారం అవుతుంది ఎందుకని నేను ఈ జపం చేస్తున్నాను నేను ఈ మనస్సుని కంట్రోల్ చేస్తున్నాను నేను దేవుడిని ఈ మనస్సుని నేను కంట్రోల్లో పెడతాను అది అహంకారం కదది డివిజన్ లో అహంకారం అవుతుంది ఇప్పుడు నేను దేవుడిని దండం పెట్టేప్పుడు నేను దండం పెట్టేవాడిని ఆయన దేవుడు అంటే అహంకారం వచ్చింది దాదాపు అహంకరం వీటన్నింటిలోనూ అహంకారం ఉంటుంది కానీ శుద్ధమైన అహం భావములో అహంకారం ఉండదు సాక్షి చైతన్యంలో అహంకారం ఉండదు అటువంటి శుద్ధమైన అహం రూపంగా సాక్షి చైతన్య రూపంగా ఉండడమున అభ్యాసము చేసిన మహాత్ముడు ఎప్పుడైనా అహంకారాన్ని ప్రదర్శించాల్సి చూస్తే సిగ్గుపడతాడు దానికి ఒక చెప్పాడు ఈ దృష్టాంతం నుంచి మెడియల్ దృష్టాంతం అంటే దృష్టాంతం ఏంటంటే భాకలాపం ఉండేది మా చిన్నప్పుడు ఆ భామనే సత్య భామనే ఎంతో ఏదో డ్యాన్స్ చేసులు చేసి అటు ఇలా కూడ ఇవన్నీ వీటికి కళా కల్చర్ పేరు పెట్టి ఇలాగ ప్రత్యాధ తీసుకొచ్చారు వాటిల్లో ఏదో కొంత పాండిత్యం ఉంది లేకపోతే కొంత విశేషం ఉందని మీరంటే నేనేమి కాదన్నా నువ్వు కానీ అది ఏదో వెతగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అది ఐ డోంట్ నో హౌ టు లుక్ ఎట్ ఇన్ ఆ భామాకలాపం నేను చూశాను చాలా చిన్న వయసులో చూశాను ఏదో ఏదో అనుకుని చూశాను సో ఆ భామ వచ్చేది పెద్దపురం నుంచి వచ్చేది ఒక ఆవిడకి స్పెషలైజేషన్ భామా కలాపంగా అక్కడ మిస్టు గోదావరి గోదావరి సర్కార్ డిస్ట్రిక్ట్ లో బాగా ధనవంతుల ఇళ్లల్లో వివాహములైనప్పుడు ఈ భామ అక్కలాగా ఉండేది బాగా ధనవంతుడు గ్రామంలో ఒకళ్ళిద్దరు వాళ్ళ ఇంట్లో ఏదైనా వివాహం అయితే ఈ భామలు పిలిచేవారు బ్యాండ్ మేళం భామ ఇలాంటి ఉంది మామూలుగా మిడిల్ క్లాస్ లోవర్ క్లాస్ వాళ్ళ కుంపంలో వివాహం అయితే వాళ్ళు చుట్టూ సన్న మేళం పెట్టుకుని ఓడితో కాలక్షేపం చేసేవారు సింగులు సన్నాయి మేళం తోటి ఏదో కాలక్షేపం చేసేవారు పెళ్లి ఖర్చులు తగ్గిపోయి కొంచెం కట్టుకుంటే డబ్బులు పెట్టుకునేవారు బాగా డబ్బున్న వాళ్ళు ఉండేవారు మహిళలు ఇద్దరు ఉండేవారు గ్రామాన్ని వాళ్ళు జమీందారులు ఉండేవారు వాళ్ళు భామని పట్టుకొచ్చేవాళ్ళు ఆమె వచ్చి కళాపనం చేసే రాత్రి పదింటికి మొదలవుతుంది వీళ్ళందరూ బాగా భోజనాలు అన్నీ చేసి టీకాయి కూర్చుంటారు అప్పుడు ఆమె మొదలు ఏదో ముందు పూర్వరంగా ఉంటా ఉంటుంది రూపధారులు ఏదో ఇవన్నీ ఉంటాయి ఆ మధ్యలో వైలన్నీ ఇవన్నీ ఉంటాయి పదకొండున్నర పన్నెండు అయ్యేకి కథ భామనే అని మొదలవు సత్య అప్పటికొస్తుంది ఆ కథలో ఆ పాట పడికి వస్తుంది అది మూడున్నర నాలుగు దాకా సాగుతుంది అదే భామనే సత్య భావనే అదే ఇటు గు అటు ఇటు ఇటు మ్యూజిక్ మారుతూ ఉంటుంది వైలిన్ జూ కి మారుతుంది ఆవిడ డాన్స్ టెంట్రోల్ మారుతుండే అలా మారుతుంది అమ్మ బాబు ఆవిడ పం అంటే ఇది ఏంటి వామాకలాపం నేను చూసాను ఒకసారి ఆవిడ మహా విద్వాంసు రాళ్ళని పేరావిడికి అంటే అది కూడా ఒక పండిస్తున్నాయి విద్వాంసు ఆవిడ అలా ఆవిడ అయినా అవి కూడా ఎందుకంటే ఇంకెవరో తయారు అది కూడా ఒక కళ కదా మరి దానికోసం తపస్సు చేసి నేర్చుకోవాల్సి ఉంటుంది ఎవరూ నేర్చుకోలేదు తర్వాత తరం వాళ్ళు పెళ్లిళ్ళన్నీ చేసేసుకుని వేష్యలుగా ఉండకుండా ఆ వేష్యనే వృత్తి ఆ కులమే అంత అంతరించిపోయింది వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసేసుకుని ఉద్యోగాలన్నీ చేసేసుకుని ఇంకా ఆ వృత్తిలో లేకుండా వెళ్లిపోయారు కాబట్టి ఇంక మామాకలాపే కావాలి వాళ్లలో ఎవరికి అక్కడ ఎవరు తయారు కాలేదు భామా కలాపం అంటే చేయాలి ఎప్పటికే అప్పటికి కూడా ఆవిడే చేయాలి ఆవిడ బాగా పెద్ద ఆడేయాలి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ అయినా కూడా భామా కళాపే ఉండే వ్యామోహం ఉంటుంది ఆవిడ ఒకటి వచ్చేయాలి ఆవిడ రోజు రోజు రెండు ఆళ్ళు వచ్చేవారు ఆ అదే గొప్ప ధనం గనక అవి కూడా కొంత ధనాన్ని సంపాదించాలనే వ్యామోహంటే ఆవిడొచ్చేది కానీ వయస్సు ముదిరిపోయిన తర్వాత ఏం భామా కళాపం